గణపతి హవామహే జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంతిదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరపరా ఏ ధర్మ్యాతమిదం యోక్తం పదపాసతే శ్రద్ధానా భక్తస్వ మే प्रियाह ఇది పన్నెండో అధ్యాయంలో భక్తియోగంలో ఆఖరి శ్లోకము భక్తియోగంలో మొదటి శ్లోకం ఎలా ఉన్నది అంటే ఏం సతతయుక్త భక్త స్వాం పర్యపాసతే ఏ చాప్యక్షరవ్యక్తం తాకే యోగ విత్తమా అది ప్రశ్న సమాధానం ప్రారంభం కదా మయ్యావేశ్యమో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయాపరయోపేత ఇషర శ్రద్ధ అనే మాటతో భక్తియోగం యొక్క ఉపదేశం ఆరంభమైనది మళ్ళీ శ్రద్ధ అనే మాటతోటే ఉపసంహారము అయినది గమనించదగ్గది సో ఆత్మజ్ఞానానికి వేదాంతులు బోధించేటువంటి భక్తికి మూలము శ్రద్ధ విశ్వాసం కాదు మామూలుగా లోకంలో చలామణిలో ఉండే భక్తి దానికి గౌన భక్తి అనిపేడు గౌణ భక్తి అంటే అదేదో గొప్ప భక్తి ఏదో స్పెషల్ క్వాలిటీ భక్తి అనుకున్నారు గౌన భక్తి అంటే సెకండ్ రేట్ భక్తి అర్థం ఫస్ట్ క్లాస్ భక్తి కాదు సెకండ్ క్లాస్ భక్తి గౌణ అంటే గౌణ అంటే ఇదేదో బాగుందని అనుకున్నారు సో ఆ గౌనభక్తికి మూలము విశ్వాసము ఈ పూజ కోరిక తీరుతుంది ఈ మొక్కు ఈ మొక్కుబడి ఈ మొక్కు మొక్కితే ఆ ఫలాలు లభిస్తుంది ఈ రకమైన భక్తి అది గౌణభక్తి నిష్కామ భక్తి యోగము గౌణభక్తికి యోగము అనే మాట కుదరదు ఎందుకంటే ఈశ్వరుడితోటి యోగాన్ని వీడు కోరుకోనేటం వీడు ఎంతసేపు తను కోరే పదార్థాలతోటి సంయోగాన్ని కోరుకుంటున్నాడు తప్ప ఈశ్వరునితో యోగాన్ని ఎక్కడ కోరాడు కోరనే లేదు కాబట్టి అక్కడ యోగము లేనే లేదు గౌణభక్తియే భక్తియే నిష్కామభక్తి మటుకు యోగము అవుతుంది నిష్కామభక్తి అన్నా భక్తి యోగము ఒకటే వాస్తవంలో ఆ నిష్కామ అనే మాటని కొంత ఎంఫసైజ్ చేయటం కోసం నిష్కామ భక్తి యోగము అని కూడా అంటారు ఓకే ఇప్పుడు బాగుండదు చాలా బాగుంది నిష్కామ భక్తికి అనగా భక్తి యోగానికి మూలము శ్రద్ధ నిజానికి మన సాధకులకు వేదాంత సాధకులకు శ్రద్ధ అనేది క్యాపిటల్ అని వర్ణించారు మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా క్యాపిటల్ ఉండాలి క్యాపిటల్ వెళ్ళి ఏ పని మొదలుపెట్టడానికి లేదు సో జ్ఞానానికి క్యాపిటల్ ఏమిటి అంటే శ్రద్ధ శ్రద్ధా విత్త సమాహితో భూత్వ ఆత్మన్యే వాత్మానం పశ్యేతు అది కదా సాధన సంపత్తిని చెప్పే సందర్భంలో శాంతో దాంత ఉపరత స్థితిక్షుఃా విత్త శ్రద్ధ అనే క్యాపిటల్ ఐదు విత్తం అంటే డబ్బు కదా క్యాపిటల్ ఆరోది సమాధానము సమాహితో భూత్వ అంటే ఈ లక్షణములను సంపాదించుకుని ఆ తర్వాత ఆత్మస్వరూపమును తన యందు తాను దర్శించవలేను అని ఉపనిషత్తు యొక్క బోధ ఇది మెడిటేషన్ ఉపనిషత్తు బోధించే మెడిటేషన్ అది తన యందు తాను శాంతముగా నిలిచి ఉంటుట కాబట్టి దీనికి ఈ రకమైన సాధనకు ఈ భక్తికి క్యాపిటల్ ఏమిటి అంటే శ్రద్ధ శ్రద్ధ అంటే నేను నిన్న క్లాసులో కొంతవరకు మీకు వివరించాను మీరు మొదటి అడుగు వెయ్యాలి ఇది మంచిది ఇది మనకు ఉపకరిస్తుంది అని తెలుసుకుని అని తెలుసుకుని దాని దాన్ని చూస్తే ఇగో ఈ వ్యవస్థ ఇది బాగుంది ఇక్కడ మనం ఈ సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఆరోగ్యానికి మంచిది అని తెలుసుకుని ఆ నమస్కారం మేము చేయాలి సూర్య నమస్కారాలు మూడో నాలుగో ఐదో చేయాలి చేసి చూసుకుంటే అబ్బో ఎంత బాగుందో అని అనిపిస్తుంది అంటే చేయడానికి ముందు ఆ బాగుంది అనే అనుభవం ఉండదు అప్పుడు కొంత మీరు తెలుసుకుని బాగుంటుంది అని ఆ రకమైన ఒక కాన్ఫిడెన్స్తో ట్రస్ట్ అంటారు శ్రద్ధకి ట్రస్ట్ అని అంటారు కాన్ఫిడెన్స్ అని అంటారు బిలీఫ్ అందరూ బిలీఫ్ అందరూ ఇప్పుడు అనాశం వేసుకుంటే తలకోట్టు తగ్గుతుంది అని అది బిలీఫా కాన్ఫిడెన్స్ నాట్ బిలీవ్ దానికి శ్రద్ధ అని పేరు ఇక్కడ కూడా అంతే మీరు కనుక ఈశ్వరుని శరణాగతి చేసినట్లయితే దానికి భక్తి అని పేరు మీరు చేసి చూడండి చేసి చూస్తే మీ మనస్సు తేలిక అయిపోతుంది హైదరాబాద్లో తేలిక అంటే హల్కా హల్కా అంటారు హైదరాబాద్ పరిభాషలో హల్కా అయిపోతుంది హల్కా మనస్సు చాలా బరువుగా ఉంటుంది ఏమిటో మనకు ప్రతికూలంగా ఉంది మనకి ఏది అనుకూలంగా లేదు అనిపిస్తుంది అనిపించగానే మనస్సు బరువుగా అయిపోతుంది అప్పుడు వెంటనే ప్రతికూలమేమున్నది ఈశ్వరుడు ఏది చేస్తే అదే మేలు దీంట్లో అనుకూలమేది ప్రతికూలమేది మనం దీన్ని ఈ పరిస్థితిని మనం ఈశ్వరుని యొక్క కృపగా భావించి మనం దీన్ని స్వీకరిద్దాము అని మీరు అనుకున్నారనుకోండి వెంటనే ఆ ప్రతికూల పరిస్థితి అనుకున్నది కాస్త అనుకూలమైపోతుంది ఏ ఇది ఎప్పుడు ఎప్పుడవుతుంది ఇప్పుడే అవుతుంది నావు ఇప్పుడు సూర్యనమస్కారం చేస్తే మీకు ఇప్పుడే హల్కా అయిపోతుంది అలాగే ఇప్పుడు కనుక మీరు శరణాగతి చేసి ఈశ్వరుని కృప ప్రతీ ఘటన ఎందు ఈశ్వరుని కృప ఉంటుంది ఎవడో తిట్టాడు అనుకోండి ఆ తిట్టడంలో ఈశ్వరుడు ఏదో ఒక అనుగ్రహాన్ని మన మనమే చూపిస్తున్నాడన్నమాట మనం ఎలాగానే కలుపులు వేసేసారనుకోండి ఓహో అలాగా ఈ తలుపులు వేసేయడం ద్వారా ఈశ్వరుడు ఇంకేదో తలుపులు మన కొరకు తెరుస్తున్నాడన్నమాట అని మీరు చూడగలిగితే మీకు వెంటనే ఒక పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది తేలిక లైఫ్ అది శ్రద్ధ అంటే బిలీఫ్ కాదు కాబట్టి శ్రద్ధనే కావాలని మేము అపేక్షిస్తున్నాం తప్ప బిలీఫ్ కావాలని అపేక్షించుట లేదు శ్రద్ధయా పరయా ఉపేత గొప్ప శ్రద్ధ కావాలి గొప్ప శ్రద్ధ అంటే అచంచలమైన అంటే చలనము లేని శ్రద్ధ అదమ్యమైన శ్రద్ధ అంటే ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా ఆ శ్రద్ధకి చలనము ఉండరాదు అది చెదిరిపోకూడదు అటువంటి శ్రద్ధను కలిగి ఉండవలను అసలు శ్రద్ధాసూక్తము అని Hukum. ఉంది శ్రద్ధాసూక్తం మన వైదిక సూక్తమంజీలో ఉందా శ్రద్ధా సూక్తం ఉందనుకుంటా ఉంది ఋగ్వేదంలో ఉంది శ్రద్ధా సూక్తం శ్రద్ధాం ప్రాతర్హ వామహే శ్రద్ధాం మధ్యం దినం పరి సూర్య నిమ్చతి శ్రద్ధాం అంటే సూర్యుడు ఉదయిస్తూ మేము శ్రద్ధను ఆహ్వానిస్తున్నాము సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేటప్పటికీ అప్పుడు కూడా ఇంకొకసారి శ్రద్ధను అహ్వానిస్తున్నాము సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా మేము శ్రద్ధను ఆహ్వానిస్తున్నాము మాకు శ్రద్ధ కావాలి మీరు శ్రద్ధని పట్టుకోండి మిగతావన్నీ వాటంతటే సెట్ అయిపోతాయి మీరు శ్రద్ధని పట్టుకుంటే చాలు అని ఆ విధంగా సూక్తంలో చాలా బాగా చెప్తారు మీరు సూక్తం తర్వాత శ్రద్ధ అనే పదానికి అశుద్ధంలోనే ఉన్నట్టు గుర్తు ఎటిమాలజీ దాని యొక్క నిర్వచనం వ్యుత్పత్తి అర్థము అని ఎప్పుడైనా విన్నారా పేరు హై స్కూల్లో చదువుకుంటారు ఇక ఏంది ఆరు వాక్య ఆరు పదములలో మూడింటికి వ్యుత్పత్తి అర్థములను వ్రాగు మూడు మూడు తొమ్మిది మార్కులు చదువుంటారు సో శ్రద్ధ వ్యుత్పత్తి అర్థములను వ్రాయము అంటే మనం తెలుగు మాస్టర్ కూడా రాయలేకపోవచ్చు దానికి కొంచెం వేదాంత చదివిన వాళ్ళకే తెలుస్తుంది అది శ్రద్ ధ దాని ముఖం చూస్తే తెలుస్తుందిగా శ్రద్ ధ ఈ శ్రద్దు ధ మనకి తెలుసు ధ అంటే డృధాని ధారణ పోషణ ధారణ అంటే నిలబెట్టుట పోషణ అంటే పోషించుట నిలబెట్టేది పోషించేది దేమిని శ్రద్ శ్రది సత్యనామా శ్రద్ అనేది సత్యమునకు మరో పేరు కాబట్టి శ్రద్ధ అంటే అర్థం ఏమిటి సత్యమును నిలబెట్టేది సత్యమును పోషించేది కాబట్టి సత్యం మన జీవితంలో సత్యం ప్రవేశించి మన ఎందు సత్యము నిలబడాలి అంటే దాని పేరే కాన్ఫిడెన్స్ ట్రస్ట్ అటువంటి శ్రద్ధ గొప్ప శ్రద్ధ కలిగి మనము ఆ ఈశ్వరుణ్ణి శ్రద్ధయా పరయోపేత అక్కడ వచ్చింది ఇక్కడ శ్రద్ధానాహ శ్రద్ధను కలిగి ఉన్నవారై మత్పరమాహ భక్త ఈ మత్పరమాహ కూడా ఇంతకుముందు వచ్చింది అయినా మళ్ళీ గుర్తు చేస్తాను మీ లక్ష్యమేమి ఇప్పుడు కూడా లక్ష్య సిద్ధి ఉండాలి ఇప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడనుకోండి మరి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడంటే వాడి లక్ష్యమేమి లక్ష్యమేమి ఒక ఈ గ్రామంలో విలేజెస్లో తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో పెద్ద డిసిప్లిన్లో ఉంటారు డిసిప్లిన్ కాదు కంట్రోల్లో ఉంటారు కుర్రాళ్ళు ఒక్కసారిగా యూనివర్సిటీలో జాయిన్ అయ్యేప్పటికీ ఆ కంట్రోల్స్ అన్నీ పోతాయి తల్లిదండ్రులు పైసలు కూడా బాగా ఇస్తూ ఉంటారు దాంతో వాడు అనుకుని వస్తాడు నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాను ఉస్మానియా యూనివర్సిటీ దరిదాపుల్లో మంచి మంచి సినిమా హాల్స్ అన్నీ కూడా డీప్లెక్స్ సినిమా హాల్స్ అవి ఉన్నాయి కొత్త సినిమాలు ఇంగ్లీష్వి హిందీవి తెలుగువి కూడా విడిచిపెట్టకుండగా నేను చూస్తాను అని అనుకుని వచ్చి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అనుకోండి వాడి శ్రద్ధ ఎక్కడున్నట్టు వాడి లక్ష్యం ఎక్కడున్నట్టు లేదా యూనివర్సిటీలో వీడు ఇంకా అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చేప్పుడే ఆ యూనివర్సిటీలో పెద్ద పెద్ద పోస్టర్స్ పెడతారు యూనియన్ విద్యార్థుల యూనియన్ ఇదో యూనియన్ అదో యూనియన్ అదో యూనియన్ ను పార్లమెంట్లో ఎన్ని పార్టీలు ఉంటాయో యూనివర్సిటీలో కూడా అన్ని యూనియన్లు ఉంటాయి నేను ఒక యూనియన్లో జాయిన్ అవుతాను అని వచ్చాడనుకోండి వాడి లక్ష్యం ఎక్కడ ఉన్నట్టు లక్ష్యశుద్ధి ఉండద్దు లక్ష్యశుద్ధి అంటే ఏమిటి నేను ఫస్ట్ క్లాస్లో ఎంఏ పాస్ అవుతాను అది లక్ష్యశుద్ధి కదా అలాగే భక్తి చేసేప్పుడు భక్తి అంటే విషయం ఏమిటి భక్తికి విషయం ఎవరు ఈశ్వరుడు విషయము భక్తికి ఈశ్వరుడు విషయమైనప్పుడు భక్తికి లక్ష్యం ఏమిటి ఉండాలి అంటే ఈశ్వరుడే లక్ష్యం కానక్కర్లా భక్తికి లక్ష ఈ విషయము ఈశ్వరుడు లక్ష్యము ఈశ్వరుడు కానక్కర్లా ఇప్పుడు నాకు స్వర్గము కావాలి అని కోరి మీరు భక్తి చేశారనుకోండి భక్తికి విషయం ఎవరు ఈశ్వరుడు భక్తికి లక్ష్యం ఏమిటి స్వర్గం ఎలా తెలుస్తోందండి నాకు డబ్బు బాగా బిజినెస్ బాగా డబ్బులు అవ్వాలి అని మీరు భక్తి చేశారనుకోండి భక్తిలో విషయం ఎవరు ఈశ్వరుడు భక్తికి లక్ష్యం ఏమిటి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అలా కావు అలా ఉండకూడదు భక్తి అటువంటి భక్తి కాదు మత్పరమాహ భక్తిలో విషయము ఈశ్వరుడే భక్తికి లక్ష్యము కూడా ఈశ్వరుడే నేను ఈశ్వరుని కొరకు ఈశ్వరుని ప్రేమిస్తున్నాను ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నావు కదా ఏం చేస్తామయా ఈశ్వర ఈశ్వరుణ్ణి భజించి నువ్వు ఏమి పొంద కోరుతున్నావు అంటే నేను ఈశ్వరుణ్ణే పొందగోరుతున్నాను ఈశ్వరుణ్ణి పొందుతా తప్ప నాకు వేరే లక్ష్యం ఏమీ లేదు అలాంటి భక్తులు మత్పరమాహ భక్త ప్రేమ ఇప్పుడు మీరు అమ్మాయిని ప్రేమించినప్పుడు చూడు నువ్వంటే నాకు చాలా ప్రేమ ఎందుకంటే మీ నాయన బాగా డబ్బున్నవాడు అని చెప్తే ఆవిడ ఏమంటుంది ఆవిడ దానికి రిప్లై ఏమనిస్తుంది షటపొండ షతపొండమే కదా లెంప మీద లెంపకాయ కుట్టినా కూడా ఆశయం అలా కాకుండా చూడు నేను ఆయన ధనవంతుడా భేదవాడా అన్నది నాకు అనవసరం నాకు తెలియదు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను అన్నాడనుకోండి అన్నాడనుకోండి అంటే అప్పుడు ఆవిడ ఎవరికి ఉన్నాయి మా నాయన ధనవంతుడంద భేదవాడో నీకు తెలుసు అంటే నాకు తెలియదు తెలుసుకోవాలనుకుంటే అనుకోవట్లేదు సపోజ్ మా నాయన భేదవాడనుకో అప్పుడే నాకేమీ పర్వాలేదు నేను నిన్న కూడా ప్రేమిస్తాను అని అన్నాడనుకోండి అంటే ఆ ప్రేమ ఈ సినిమాల్లో ఉంటుందనుకుంటా ఇటువంటి ప్రేమ చాలా స్పెషల్ ప్రేమ కదా ఆ ప్రేమ వెంటనే ఆమె ఆమె వెంటనే ఎస్ అదే భగవంతుని ఏడని కూడా ప్రేమ అలా ఉండాలి భగవంతుని ప్రేమించేది భగవంతుని పొందుటప్పుడు శ్రీరామకృష్ణ గారు మాట అన్నారు నాకు ఇప్పటికే ఆశ్చర్యమైన మాట ఇలా ఎలా చెప్పారా చాలా అందంగా చెప్పారు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలియదు ఐ డోంట్ నో వై ఐ లవ్ గాడ్ ఐ నో ఓన్లీ దిస్ మచ్ దట్ ఐ లవ్ గాడ్ వై ఐ డోంట్ నో ఆ స్థితికి చేరుకుంటే ఇంకా వాడు జీవితంలో సాధించదగ్గది ఏది లేదు అని చెప్పారు గాసిపెల్ అదిగో అటువంటి భక్తికి మత్పరమాహ భక్త అటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారు నాకెంతయూ ప్రీతి పాత్రులు ఉత్తమమైన భక్తి ఉత్తమమైన భక్తి మధ్యమము అధమము అని కూడా ఉంటాయి శ్రీరామకృష్ణ గారు వ్యాఖ్యానం చేశారు గాసిపెల్లో ఆయన ప్రేమ మూడు విధములు అని చెప్పారు ఒకటి నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తే నాకు లాభం కలుగుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాను అది అధమమైన ప్రేమ ఈ వ్యక్తిని ప్రేమించటం వల్ల నాకు లాభం కలుగుతుంది నేను కూడా ఆ వ్యక్తికి ప్రేమ కారణంగా కొంత సేవ చేస్తాను అది మధ్యమైన ప్రేమ నాకు ఏ లాభాపేక్ష లేకుండా నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అది ఉత్తమమైన ప్రేమ ఇక్కడ మత్పరమాహ భర్త అంటే అది ఉత్తమమైన ప్రేమ ఆ ప్రేమకు స్టార్టింగ్ పాయింట్ ఏమిటంటే శ్రద్ధ అంచేతనే భక్తి యోగం ఆరంభంలోనూ అంతంలోనూ కూడా అంటే ఉపక్రమ ఉపసంహారములు రెండింటి ఎందు శ్రద్ధ అనేది నిహితమై ఉన్నది ఆయన శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగానికి ఉపక్రమ ఉపసంహారముల శ్రద్ధ అనే పదాన్ని నిక్షేపించి ఆ శ్రద్ధ యొక్క ప్రాముఖ్యాన్ని పని కట్టుకుని వివరించినట్లుగా మనకి కనపడుతోంది కాబట్టి శ్రీ శ్రద్ధధానా మత్పరమా ఈ శ్రద్ధకి దృష్టాంతాలు కొన్ని చెప్పవచ్చు మతంగ మహర్షి రామాయణంలో వస్తుంది మతంగ మహర్షి శబరికి చెప్పినాడు చూడు రాముడు వస్తాడు వస్తు బయలుదేరాడు అక్కడ రావడానికి టైం పడుతుంది వస్తాడు నాకు నాకు కాలం అయిపోయింది నేను దేహత్యాగం చేస్తున్నాను కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండి రాముడు వస్తాడు వేచి ఉండుము అని చెప్పాడు ఆయన మతంగ మహర్షి శబరి వేచి ఉండెను అంతే దాని పేరు శ్రేష్ట ఎంతకాలం ఆవిడికి ఇంకా ప్రూఫే ఉంది ప్రూఫ్ ఉంది ఏ ప్రూఫ్ లేదు అయినా కూడా ఆమె వేచి ఉండెను అది ఏ శ్రద్ధ తర్వాత మీరు గొప్ప గొప్ప కర్మలు యజ్ఞాలు యాగాలు మొదలైనవి చెయ్యాలంటే దానికి అధికార సంపద అవసరం ఉంటుంది క్వాలిఫికేషన్స్ అవసరము అర్థసంపద అంటే అంగబలము అర్థబలము ఉండాలి డబ్బు ఉండాలి మీరు పని చెప్తే చేసేవాళ్ళు పది మంది ఇరవై మందిలో నడుము కట్టి సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయగలుగుతారు కానీ ఈశ్వరుని ఎందు చేసేటువంటి ఈ ఉత్తమమైన భక్తి గలదు చూసారా దీనికి ఏ అంగబలము అర్థబలము అక్కర్లేదు ఎటువంటి అధికార సంపద అక్కర్లేదు ఒక్కటే క్వాలిఫికేషన్ ఉంటే సరిపడుతుంది దాని పేరే శ్రద్ధ శ్రద్ధ ఉంటుంది ఈ భక్తి మార్గం అంతే శ్రీరామకృష్ణ వారు ఏమన్నారంటే ఇది ఈ కలియుగం ఒక పేరుతో నడిచే ఈ కాలము గలదే దీనికి ఒక ధర్మము కలదు యుగ ధర్మము పేరు పెట్టారా ప్రతి యుగానికే ఒక ధర్మము ఆ యుగాన్ని క్యారెక్టరైజ్ చేసే ఒక ప్రధానమైన క్వాలిటీ కానీ యుగ ధర్మము అంటారు సో కలియుగము యొక్క ధర్మం ఏమిటి భక్తి భక్తికి మూలమేమి శ్రద్ధ కాబట్టి అటువంటి శ్రద్ధను కలిగి నీవు ఈ భక్తిని చేయవలసినది సో ఇది కేవలము భక్తియోగ సందర్భంలో చెప్పే మాటే కాదు ఉపనిషత్తులలో కూడా శ్రద్ధస్వ సౌమ్య హే ప్రియ దర్శన నీవు శ్రద్ధను కలిగియుండుమా అని చార్ోగ్యోపనిషత్తు తత్వనశీ ప్రకరణంలోనే ఆయన ఆరుని శ్వేతకేతులను ఉద్దేశించి ఆయన నీవు శ్రద్ధను కలిగియుండును అని చెప్తాడు నాత్ర మోహం కురుష్వ భో నీకు తగినంత శ్రద్ధ కనుక లేకున్నట్లయితే నీవు వ్యామోహాన్ని పొందేటువంటి అవకాశము కలదు కాబట్టి నీవు శ్రద్ధను నిండా కలిగి మోహము నిన్ను నీవు రక్షించుకోసుమా అని అని మహర్షి బోధిస్తాడు కాబట్టి ఈ శ్రద్ధ అనేది కలిగి ఉండవలను ఇది ధర్మ్యామృతం ఈ విషయాన్ని నేను ఇంతకుముందే మీకు మనవి చేస్తూ ఉన్నాను యథోక్తం పద్యుపాసతే పైన చెప్పిన ఈ అమృత స్వరూపమైన ధర్మమును మనము సేవించవలేము పైన చెప్పిన విధముగా అంటే ఏమి అద్వేష్ట సర్వభూతానాం అని మొదలుపెట్టి అది ఎప్పటికీ అలాగా ఆ శ్లోకాలు అలాగా యస్మాన్మోద్విజతే లోక లోకాన్ని చూసి మనం ఉద్వేగాన్ని పొందకూడదు దేనికోసం భయపడ్డాం ఈశ్వరుణ్ణి శరణాజిత చేసి సర్వస్వాన్ని ఈశ్వరునికి సమర్పించి నేను నిలిచి ఉన్నాను ఇంట్లో భయపడాల్సిందే ఉంది లోకంలో ఇవ్వవుతూ ఉంటాయి సమాజంలో సమాజము స్టాటిక్గా ఉండదు ఇట్స్ ఎ డైనమిక్ సొసైటీ సమాజం ఎప్పుడూ డైనమిక్గానే ఉంటుంది స్టాటిక్గా ఉండదు ఒకే రూపంలో ఉండదు ఎప్పుడు మార్పులు చెరుపులు వస్తూనే ఉంటాయి కాబట్టి మనము ఆ లోకాన్ని చూసి దాంట్లో వచ్చేటువంటి మార్పులను చూసి ఉద్వేగాన్ని పొందకూడదు ఉద్వేగం ఉంటే అలజడి ఎక్సై ఎక్సైట్ అయిపోవడం బెంగపెట్టుకోవడం కల్లోలము వ్యాకులత వ్యాకులత అని అంటారు దాన్ని పొందకూడదు సమాజంలో ఏవో మార్పులు చెప్తూ వస్తూ ఉంటాయి వాటి గురించి అది మోతాదు నుంచి విశ్లేషణ చేయటం వాటికి కట్టుబడిపోయి ఉండడం అలా చేయకూడదు అది ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని బట్టే సర్వము అవుతూ ఉంటుంది దానిని మనం పెద్ద మనస్సుతోటి యాక్సెప్ట్ చేయాలి అది ఈశ్వరుని యొక్క కృప ఈ విధముగా ఉన్నది అని యాక్సెప్ట్ చేసి మనం విశ్రాంతిగా ఉండడాన్ని అభ్యసించాలి అంటే దాన్ని కంగారు అందరి భాగ్యములు ఒక్కలాగే ఉండవు ఇంట్లో కొందరు మంచి అభివృద్ధిలో ఉంటారు కొందరు కొంచెం లొసుగులో ఉంటారు వారి అభివృద్ధి కొంచెం కుంటుబడి ఉంటుంది అటువంటి సందర్భాల్లో కూడా కానీ ఇది కూడా ఈశ్వరుని యొక్క కృపయే అని యాక్సెప్ట్ చేసి మనము నిశ్చింతగా ఉండడం అభ్యాసం చేయాలి ఉత్సాహంతో జంతులు వేసి డ్యాన్స్లో అవి చేయకపోయినా నిరుత్సాహంతో నీరు గారిపోకూడదు అది భక్తి అంటే మరి అది భక్తి అంటే ఉద్యోగ పూజలు దీపాలు వెలిగించడం మాత్రమే కాదు భక్తి అంటే అది ఇట్స్ ఏ మెంటల్ స్టేట్ అది మైండ్ యొక్క మైండ్ యొక్క నిర్మాణము మనస్సును నిర్మాణము చేయుట ఆ మనస్సును మనమే నిర్మాణం చేయాల్సి ఆ అంతరమైన స్థితిని మంచి పుష్టిగా బలంగా నిర్మాణం చేసుకోవాలి దాని పేరే భక్తి కాబట్టి యస్మాన్నోద్విజతే లోక లోకాన్నోద్విజతే చేయ లోకాన్ని చూసి మనం కంగారు పడితే అది భక్తి ఎలా ఉంటుంది అలాగే మన ఇతరులకు ఉద్వేగము కలుగరావుతుంది భక్తుని లక్షణం ఇప్పుడు మనం మైకు పెట్టేసి భజన చేస్తూ ఉంటే ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి ఉద్వేగం కలుగుతుందేమో వాళ్ళు ఇబ్బంది పడతారేమో మీరు మైకు పెట్టేసి అఖండనామ సప్తాహాన్ని మొదలుపెట్టేసి ఇంకా మైకులో మంచిగా ఇంకా ఉపన్యాసం చెప్తామంటే మైపులు పనిచేయవు తప్ప బానా భజానా పెట్టిన మైపులన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అంత బాగా పనిచేసిన మైపు నేను చూడలేదు అంత మాకు అక్కడ డైమండ్ పాయింట్ దగ్గర క్లాస్ చెప్తాను నేను పాఠం చెప్పి మైకు పనిచేస్తే చేసినట్టు లేకపోతే లేనట్టు ఉంటుంది కానీ ఆ పక్కనే వాళ్ళు పాటలు పెడతారు పాటలు అంటే అవి వెరీ రిదిక్గా అదేదో రాక్ మ్యూజిక్ లెక్కను ఉంటుంది ఆ పాటలు అవి పెడతారు అది ఏం సౌండ్ అది స్టిరియోఫోనిక్ సౌండ్ తోటి మమ్మల్ని కూర్చోవడానికి వీలు మనిషి ఇలా ఇలా ఎగురుతూ ఉంటాడు ఆ పాట డ్రమ్ కొట్టినప్పుడల్లా అలా కుర్చీలో ఇలా ఇలా ఎగురుతూ ఉండాలి ఆ పాట రిదిక్ అంత బాగా వస్తున్నాడు నేను అనుకుంటా మనం పాఠం చెప్పే మైకులు కూడా అలా కొట్టే బాగుంది కాబట్టి అలాగే మైకులు పెట్టేసి ఆర్కెస్ట్రాలో ఇవి పెట్టేసి మీరేమో భజనలు అఖండనామ సప్తాహారం చేసి అఖండనామ సప్తాహం కాబట్టి చక్కగా రాత్రి భజనలు కొడుకుని పొద్దున్నైతే జపం చేయాలి కానీ తెల్లవారు నిద్రమాని మీరేమో జోగిపోతో మోహించి టీం తాగేసి అలాగేమీ చేయక్కర్లా ఇదంతా కూడా ఈ గడబిడంతా కూడా అనవసరం మనం ఒకవేళ మీకు ఓపుకుండి చేస్తే చేయండి మైకు పెట్టబోదా ఎవరు చెప్పాడు మీకు అలాగంటే ఉద్వేగమును మనము కలిగించరాదు మన వల్ల ఎవళ్ళకి ఉద్వేగము కలుగరాదు మనం ఎవళ్ళకి కష్టాలు ఎవడు నిద్రపోతున్నాడు అనుకోండి పిల్లిలా నడిచి వెళ్ళిపోవాలి అంతే క్యాట్మాక్ అని కూడా మంచి ఎక్సర్సైజ్ క్యాట్మాక్ మీరు అభ్యాసం చేస్తూ అంటే మీరు ఫిజియోథెరపీలో ఇలాంటివే ఉంటాయి నేను ఫిజియోథెరపీ అక్కర్లేకుండా నేను చెప్తున్నాను క్యాట్మాక్ మీరు అభ్యాసం చేయాలి రియల్లీ ఐ మీన్ ఇట్ క్యాట్మాక్ మీరేంటి ట్యాక్ వాక్ అంటే అన్ని టోస్ మీద నడుస్తు అంటే టోస్ మీద నడవాలి మొత్తం కాలంతా కింద పెట్టుకోకుండా ఆ వ్రేళ్ల మీద ముంగాళ్ళ మీద నడవాలి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడ నుంచి ట్యాక్ వాక్ అభ్యాసం చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది తర్వాత ఎవరైనా నిద్రపోతుంటే ట్యాక్వాక్ వాళ్ళ నిద్రకి భంగం కలగకుండా ఎవరైనా విద్యార్థులు చదువుకుంటూ ఉంటే మనం మాట్లాడడం మానేటం రేడియో పెట్టుకుంటే అలా తక్కువ వాళ్ళు మనకి తప్ప ఇంకొకటి వినపడకూడదు అన్నట్టుగా రేడియో పెట్టుకూడదు అలాగా మన వల్ల ఇతరులకు ఉద్వేగము కలుగరాదు అది భక్తుని యొక్క లక్షణం సో ఈ విధంగా యథోక్తం పైన చెప్పిన లక్షణాలు వాటన్నిటినీ కూడా మనస్సులో బాగా నిలుపుకుని ఆ శ్లోకాల అవసరమైతే కఠస్థమైన చేసుకుని వాటిని గుర్తు చేసుకుంటూ మరియు ఉపాసతే ఆ లక్షణములనన్నింటినీ కూడా అన్ని కాలముల ఎందు అన్ని అన్ని చోట్ల అన్ని దేశముల ఎందు దేశములంటే ఇండియా పాకిస్తాన్ అలా కాదు అన్ని స్థానముల ఎందు కూడా ఆ లక్షణములను మనం చాలా ప్రేమగా ఉపాసించవలేము నిన్న ఉపాసతే అంటే చెప్పండి ఉపా ఆసతే ఆ లక్షణాలకి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేయాలి మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ ఈ లక్షణాల దగ్గరికి వెళ్తే ఉపయోగం ఏమిటి అని అనుకోరాదు ఎందుకంటే నేను ఆ మాట కూడా చెప్పాను సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి ఈ గుణములను మనం మనలో పెంపొందించుకుంటయే ఈశ్వరుని పొందుతా ఈశ్వరుణ్ణి పొందడము అంటే ఈశ్వరుడు వచ్చి నీ రూమ్మేట్గా ఉండడు ఒకవేళ ఈశ్వరుడు నేను నీకు రూమ్మేట్గా ఉందామనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే మీరే ఉంటారు ఆలోచించి చెప్తాను అని అంటారు అంటారా అందరా కాబట్టి ఈశ్వర ప్రాప్తి అంటే ఫిజికల్గా ఏమి ఉండదు నిజానికి మీ స్వరూపం కూడా ఫిజికల్ కాదు యు ఆర్ నాట్ ఫిజికల్ యు ఆర్ నాట్ ఈవెన్ సైకలాజికల్ యు ఆర్ ది స్పిరిచువల్ మీ స్వరూపం స్పిరిచువల్ నేను చిన్మయుడను చిన్మయ సత్ నా ఎగ్జిస్టెన్స్ నా ఉనికి చిన్మయము చైతన్యముతో నిండిన ఉనికి దీపము ఉంది అంటే ఎలా ఉంటుంది దీపము ఉంది అంటే ఘటము ఉంది అన్నట్లుంటుందా దీపము ఉంది అంటే టేబుల్ ఉంది దీపము ఉంది తడలేదు ఘటము ఉంది అంటే ఘటము ఉంది తెలియాలంటే దీపం ప్రకాశింపజేయాలి తనంతా తాను ప్రకాశించే ఉనికి కాదండి సరే అది దీపము ఉంది అంటే తను ప్రకాశిస్తూ ఇతరమును ప్రకాశింపజేస్తూ ఉంటుంది అటువంటి ఉనికి మన స్వరూపము చిన్మయ సత్ నేను ఉన్నాను అంటే నేను ఉన్నాను అని నన్ను నేను ప్రకాశింపజేస్తూ ఉంటాను ఇతరము యొక్క అపేక్ష లేదు నన్ను నేను ప్రకాశింపజేయటానికి అంతేకాకుండా నా ఉనికి ఎందు సర్వమును నేను ప్రకాశింపజేస్తూ ఉంటాను అహం చిన్మయ సత్ నేను అహం సన్ చిన్మయ అది తన యొక్క స్వరూపం దట్ ఈస్ ది స్పిరిచువల్ యు ఆర్ ది స్పిరిచువల్ యు ఆర్ నాట్ సైకలాజికల్ అండ్ యు ఆర్ నాట్ ఫిజికల్ సైకలాజికల్ అనుకోండి ఎలా ఉంటుంది ఓ రోజు నిరుత్సాహంగా ఉంటుంది ఇంకో రోజు ఉత్సాహంగా ఉంటుంది ఓ రోజు సుఖం ఇంకో రోజు దుఃఖం ఇది సైకలాజికల్ ఫిజికల్ అనుకోండి ఇంకేమి ఓ పూట మను ఓ పూట ముందు ఇంకో పూట మానులు ఫిజికల్ అంటే ఇంకేముంది రాత్రి ఉంది పొద్దున్న మాలు అందులో వేసుకుంటూ ఉండడం కాలక్షేపం చేస్తూ ఉండడం వెరీ థి ఫిజికల్ యువర్ నాట్ ఫిజికల్ యువర్ నాట్ టి సైకలాజికల్ యు ఆర్ టి స్పిరిచువల్ ఆ తన స్వరూపాన్ని మనిషి తెలుసుకోవాల్సి కాబట్టి తన యొక్క స్వరూపము స్పిరిచువల్ అని తెలుసుకోవటానికి ఈ లక్షణములు చాలా బాగా ఉపకరిస్తాయి ఇది చాలా ప్రాక్టికల్ ఇది థీరిటికల్ ఏమీ కాదు మీరు ఈ లక్షణాలని మీలో అనుభవానికి తెచ్చుకుంటూ పోతే అప్పుడు ఏమవుతుందో తెలిసినా దేవుడు మీకు దగ్గర అయిపోతాడు అంటే దగ్గిరవడం అంటే ఏమిటి మీలో అంతవరకు అణిగి ఉన్న లేక దాగి ఉన్న దైవత్వము ఆవిష్కృతమవుతుంది వజ్రానికి సాన పెడతారు కటింగ్ కటింగ్ అంటారు వజ్రానికి సాన పెడతారు సాన పెట్టడం ద్వారా వజ్రం తయారవదు దానిలో ఇది దాగి ఉన్న వజ్రమే ప్రకటమవుతుంది అదేవిధంగా మనలో దాగి ఉన్న దైవత్వము అలా క్రమంగా ప్రకటమవుతుంది సో అటువంటి భక్తులు నాకు ఎంతయూ ప్రీతిపాత్రులు అది శ్లోకము చూద్దాము శంకరులు ఏతు సన్యాసిన చూడండి ఈ భక్తి ఇది త్యాగపూర్వకమైన భక్తి ఇది పోగు చేసే భక్తి కాదు భక్తి పోగు చేయటం అనేది ఒకటి భక్తి కోసం పోగు చేయటం ఏమండవే నేను భక్తి చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏదైనా చందా ఇవ్వండి భక్తి కోసం ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు అయ్యప్ప శబరిమల వెళ్ళొస్తాను నాకు మీరు చందా ఇవ్వండి అని అడిగాడు అంటే నేను అన్నా నువ్వు పంచేవయ్య మన బొలారంలో అయ్యప్ప దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళిరా ఎందుకు ఇప్పుడు చందా వసూలు చేసి శబరిమల వెళ్ళడం ఎందుకు ఇప్పుడు బొలారంలో అయ్యప్ప అయ్యప్ప కదా అనికేంపు ఇచ్చాయమన్నాను బొలారంలో అయ్యప్ప కూడా అదే అయ్యప్ప అక్కడ అయ్యప్ప లేరు ఇక్కడ అయ్యప్ప లేరు కాదు కాబట్టి నా మాట విని ఈ బొలారం అయ్యప్పని చూసి రాదు ఇక్కడ అంటే మీరు చందా ఇస్తారా ఎవరంటే ఇవ్వరు లేదు ఎందుకంటే దారి చందా నివాసులు చాలా ఉన్నాయి ఇది ఇది ప్రస్తుతం స్త్రీలకి ఫస్ట్ ప్రయారిటీ లేదు దీనికి ఇప్పుడు అని నేను చెప్పాను కాబట్టి ఇది చందాలు వసూలు చేసి చేయాల్సిన భక్తి కాదు ఇది ఇక్కడ ఈ భక్తి ఈ భక్తి ఎటువంటి భక్తి అంటే భక్తి సన్యాసి నేను త్యాగం చేయాల్సి అటువంటి భక్తి ద్వేష ద్వేషాన్ని త్యాగం చేయాల్సి ద్వేషాన్ని వదిలించుకోవాల్సి ఉంటుంది పట్టుకోవాల్సిన ఏం లేదు ఈ భక్తిలో వదిలించుకునేదే ఎక్కువ ఉంటుంది దట్ స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉన్నవాడు మాత్రమే ఈ భక్తిని చేయగలుగుతాడు అందుకోసమే శంకరులు సన్యాసిన అనే మాట ధన్యామృతం ధర్మాద్ అనప్రయతం ధన్యం చమృత తత్ అమృతత్వ హేతుత్వాత్ అదే ఈ ఈ భక్తి ఉన్నది చూసారా ఇది ధర్మీయము అంటే ధర్మమునకు దూరమైనది అని మీరు అనుకో కొంతమంది అంటారు ఎవడానికి అక్కడ నుంచి అక్కడ దాకా చదువుతాం భగవద్గీత అంటాం చదువుతాం అది ఎందుకు వచ్చి నువ్వు ఇక్కడ ప్రాణాయామం చేయొచ్చు కదా అంటే ప్రాణాయామం చేస్తే ఎవరవుతుంది ఆ భగవద్గీత ఆ అట్ట దగ్గర నుంచి అట్ట దగ్గరికి చదివితే ధర్మం కాదా అది ప్రాణాయామం చేస్తే ధర్మమా ఎవరు చెప్పారండి ప్రాణాయామం చేయాలి దేనికోసం ఆరోగ్యం కోసం శరీరం ఆరోగ్యంగా నిలబెట్టుకోవడం కోసం అందుకోసం ప్రాణాయామం ప్రాణాయామం ఈజ్ ఆల్సో ఫిజికల్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఓన్లీ సో ప్రాణాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అట్టి ఇన్నర్ ఆర్గన్స్ మంచిగా తోనప్పై మంచి ఆరోగ్యంగా ఉంటాయి ఇన్నర్ ఆర్గన్స్ అప్పుడు ఏమవుతుంది మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు ఈ భక్తిని చేయగలుగుతారు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు అందుకోసం ప్రాణాయామం అంతేగాని ఇది మానేస విజయమని కాదు తర్వాత కర్మవాదులు ఏమంటారంటే ఎందుకండి ఆయన ఏం చెప్తారు మీరేమంటారు వచ్చేదైనా కర్మ చేయొచ్చు కదా ఏదైనా ఇక్కడ లలితా సహస్రనామ కుంకుమ పూజ అవుతుంది అది చేయొచ్చు కదా అది ధర్మం అవుతుంది కానీ ఓ పుస్తకం పట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చీలో కూర్చుని ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు ఆయన ఏదో చెప్తాడు మీరు అందరూ తలకాయలు కూర్చో వస్తారు చక్కగా ఇక్కడ కూర్చుని కుంకుమ పూజ చేయొచ్చు కదా అని ఇటువంటి ప్రసంగాలు ఉన్నాయి ఆ లోకంలో ఉన్నాయి అంటే ఆ మాట ఆ ఆ వాక్యము చెప్పే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే ధర్మం అంటే ఇది ఏడు పుస్తకం పట్టుకుని ఏదో ఆయన చెప్తాడు మీరు వింటారు అది ఏమేమి ధర్మం అనే ఒక భ్రమ సమాజంలో ఉంటుంది కాబట్టి అటువంటి భ్రమకు మీరు గురి కావద్దు ఇది ధర్మము నుంచి విడిపోయిందేమీ కాదు ధర్మము ధర్మ దూరము కాదు ధర్మమునకు దూరమైన ప్రక్రియ ఏమీ కాదు ఇది సాక్షాత్తు ధర్మం పరినిష్ఠితమై ఉన్నది ఈ భక్తి అనేది ధర్మము అంతేకాదు అమృతము అదే కాలమునందు అమృతత్వాన్ని మనకి ఇస్తుంది అమృతము అంటే నేను ఇప్పటికీ శంకర భాష్యం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎక్కడ అమృతం అనే మాటలు వచ్చినా శంకరులు పక్కనే అమృతత్వ అని రాస్తారు రాసి తేరతారు తేనోపనిషత్తులో కూడా ఆ ప్రేత్యాస్మాల్లోకాత్ అమృత భవంతి అని ఉంది అక్కడ అక్కడ కూడా భాష్యంలో అమృతత్వయుక్త భవంతి ఎందుకంటే అమృతము అంటే అది ఒక లిక్విడ్ అనే జనాల యొక్క అభిప్రాయం అమృతం అనేది ఇట్స్ ఎ లిక్విడ్ ఆ లిక్విడ్ ఎక్కడ ఉంటుంది స్వర్గంలో ఉంటుంది స్వర్గంలో కూడా అక్కడ మనకి ఇక్కడ నూతిలో ఉన్నట్టుగా ఉండదు అక్కడ ఒక కొండ గుహలో ఆ కొండ గుహ నూతి దగ్గర గుహ ప్రవేశ ద్వారం దగ్గర మంటలు మండుతూ ఉంటాయి ఆ అమృతము బంగారు కలశంలో ఉంటుంది దాని చుట్టూ పెద్ద పెద్ద పాములు కాపలా కాస్తూ ఉంటాయి ఆ మంటం వండుతూ ఉంటుంది గుహ ముఖం ఇదంతా సినిమా స్క్రిప్టులు అంటే పాఠాల సినిమా స్క్రిప్టులు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అమృతం అమృతం అంటే ఓ ఇది అలాంటి అమృతం నౌనం అడినాది అమృతం ఇక్కడ అమృతం అంటే ఇచ్చినట్టే లిక్విడ్ ఇది నాకే సబ్సిడెన్స్ అమృతం అమృతే అమృతం అని ఫలం ఫలే ఫలాని అలాంటి అమృతం కాదు ఇది ఐసా డహీహ్ అమృతం అంటే అమృతత్వం ఆ త్వం పెట్టుకుంటూ ఉండాలి మంత్రంలో త్వం ఉండదు మీకు ఎక్కడా మంత్రంలో త్వమ్ ఉండదు ఇక్కడే కాదు ఎక్కడా త్వమ్ ఉందంటే మంత్రం కాదు త్వం ఉండదు మంత్రంలో కాబట్టి అమృతం అనే ఉంటుంది అర్థం మటుకు అమృతత్వము అమృతత్వము అంటే ఇమ్మార్టాలిటీ మృత్యువుకు అతీతమైన స్పిరిచువల్ ఇప్పుడు మా దేహం ఉన్నదనుకోండి దేహము మృత్యుగ్రస్తమై ఉంటుంది ఆత్తం మృత్యున దానికి ఇక్కడ చాంద్రోజంలో ఉంది ఎనిమిదో అధ్యాయంలో ఇంధ్యాయ చాంద్రోజ్ఞం చూస్తున్నా అని అవన్నీ గుర్తుస్తుంటాయి ఆత్తం మృత్యున అక్కడ శంకరులు అంటారు మృత్యువు అనేది ఎప్పుడో డెబ్భైకో ఎనభైకో తొంభైకో వస్తుందని అనుకోకుండా మీ భ్రమ మృత్యువు ఇప్పటికే మిమ్మల్ని పట్టుకునే ఉన్నది అలా పట్టి నుంచి లబ్ డబ్బు రెండు ఉన్నాయి కదా లబ్బుకి డబ్బుకి మధ్య ఖాళీలో ఏముంటుంది మృత్యు ఉంటుంది ఉంటుంది అక్కడే ఉంటుంది ఇది లబ్ అంటుంది హార్ట్ మృత్యువు పర్మిషన్ ఓకే గో హెడ్ అని ఆ పర్మిషన్ వచ్చాకనే హార్ట్ ఏముంటుంది డబ్ అంటుంది మళ్ళీ మృత్యు పర్మిషన్ మళ్ళీ లబ్ పర్మిటెడ్ డబ్ పర్మిటెడ్ లబ్ కొంచెం పర్మిషన్ లేట్ అయింది దాన్ని ఏమంటారంటే skipping the beat ananta. Heart skips the beat, permission పర్మిషన్ లేట్ అయింది అప్పుడు వీళ్ళు స్పృహ తప్పి పడిపోతారు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అయితే ఈ లోపల ఓహో మనం పర్మిషన్ ఇవ్వలేదా అని ఆ మృత్యు ఏం అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే చూడు మీ హార్ట్ అది బీట్ని స్కిప్ అయింది ఇట్ హ్యాస్ స్కిప్డ్ ఎ బీట్ అప్పుడప్పుడు అలా బీట్ని స్కిప్ అయినప్పుడు ఆ హార్ట్ మజిల్కి అందాల్సిన రక్తం పూర్తిగా అందక ఆ మజిల్ కొంత దెబ్బతి కాబట్టి మీరు ఈ మందులో ఏమో వాడండి ఏమని రాసిస్తారు చూడండి మృత్యువు కొంచెం ఒక క్షణం ఆలస్యం చేస్తే వీడు అపోలో పెట్టుకోవాల్సి ఉంటుంది స్కిప్పింగ్ ది బీట్ వెర్ యాజ్ కాబట్టి మృత్యు అనేది ఎప్పుడో వస్తుంది అనుకోద్దు మీరు యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫిజికల్ ఆ భౌతికమైన దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే ఆ మనిషి ఇప్పటికే మృత్యువు యొక్క గుప్పిట్లో ఉన్నారు కొత్తగా రాబోయే మృత్యువు కాదు ఇప్పుడే మృత్యువు గుప్పిట్లో వీడు ఉన్నాడు కాబట్టి ఫిజికల్ దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు అమృతత్వం అనేది ప్రసక్తియే లేదు మీరు ఈ అదృష్ట సర్వభూతన ఈ గుణములను ఎప్పుడైతే సొంతం చేసుకుంటారో అప్పుడు మీరు ఫిజికల్ డైమెన్షన్కి పైన సైకలాజికల్ డైమెన్షన్కి కూడా పైన ఆ స్పిరిచువల్ డైమెన్షన్లో నిలిచి ఉంటారు అప్పుడు మీకు తెలిసిపోతుంది ఏమని నాకు మృత్యువు లేదు అని మీకు తెలిసిపోతుంది ఏజ్లో డెత్ పడుతుంది వాట్ డైస్ డైస్ I am not going to die. మీకు తెలుసు అది దానికి ఆ జ్ఞానానికి అమృతత్వము అని పేరు ఆ స్థితికి సో అమృతం అంటే అమృతత్వ హేతుత్వాత naku ఆ అమృతత్వమునకు దారి తీసేటువంటి లక్షణములు కనుక ఈ లక్షణములకు కూడా అమృతము అని పేరు ఇదం యథోక్తం ఈ పైన చెప్పిన ఇదం యథోక్తం ఈ పైన చెప్పిన అంటే ఏమిటది అద్వేష్ట సర్వభూతానా ఇత్యాదిన అక్కడ ప్రారంభమైంది ఎవళ్ళని ద్వేషించవద్దు అని ప్రారంభం ఎవళ్ళని ద్వేషించవద్దు శత్రువుని కూడా ద్వేషించవద్దు శత్రువుకు కూడా ఆశీర్వచనమే వాడికి కూడా ఆశీర్వచనమే వాడు అపకారం చేశాడు ఏమో ఆ అపకారంలో ఏదో ఉపకారము దాగియే ఉంది